రెండు వందల కడగనుటే సౌఖ్యముగాక ఈ తడతాకులనందరూ చనరిట్లా నిలిచినదొకటే నిజమని తెలిసిన తెలివే గణమితియ కాక కలకాలము చీకటి దవ్వుకొని వలల భ్రమలను ఎవ్వరు వడరిట్లా పరహితమిదియే ఏ పరమని తెలిసిన పరిపక్వమే సంపదగాక దురిత విధుల గొంతుల సందుల బడి ధరలో పలనందరు చనరిట్లా గనుడి తిరు వేంకటపతి అని కని కొనకెక్కుటతేవగాక పని మాలిన ఈ పలులంపటముల తనువు వే చుటా ఎంతటి పని ఇట్లా